సంకీర్తన సంఖ్య మూడు వందల తొంభై ఏడు చీచీ నరులక శ్రీహరినివే కరుణితుక వడితరుల కొలవగవచ్చునా ఉడివోని పక్షి ఉండనైనా వచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా పశురమై వెదలేని పాటు పడవచ్చుగాక కసివో నురుల పొగడగా వచ్చునా ఉసురుమానై పుట్టి ఉండనైన వచ్చుగాక విసువ క వీరి వారి వేసరించవచ్చునా ఎమ్మెల పుణ్యాలు చేసి ఇలా ఏలవచ్చుగాక కమ్మి హరిదాసుడుగా వచ్చునా నెమ్మది శ్రీ వెంకటేశ చిత్తమే కాక దుమ్ముల కర్మములివి తోయవచ్చునా